జై గురుదత్త యోగవాసిష్టం ముముక్షు వ్యవహార ప్రకరణం పదవ భాగం అంటే దీన్ని తప్పించుకునేందుకోసం మనం ఏం చేస్తామంటే ఈ శాస్త్రంలో సాపేక్షికంగా పరిశీలన చేస్తాం సాపేక్షిక పరిశీలన అంటే ఏమిటి సాపేక్షికంగా చూసినప్పుడు కుండలతో పోలిచి చూస్తే మట్టి సత్యం మట్టి కారణం కుండలు కార్యాలు ఈ కుండల అపేక్ష చూసినట్లయితే మట్టి సత్యము నిత్యము అట్లాగే నగలు నగల యొక్క పోలి నగలతో పోలి చూసినట్లయితే కారణం వస్తువు ఏమన్నా బంగారం ఆ బంగారం సత్యము నిత్యము ఈ నగలనేవేమన్నా అసత్యములు అనిత్యములు వీటికి ఈ తర్వాత మీద వస్తుంది ఆ సాపేక్షిక పరిశీలన వస్తుంది ఇటువంటి సాపేక్షిక దృష్టాంతా తీసుకుని వాటి ఆధారంతో ఈ జగత్తు మతానికి కూడా మూలమైనటువంటి పరబ్రహ్మ అది సర్వకారణ కారణం నిత్యం పరమార్థ సత్యం దీనిలోంచి వచ్చినటువంటి ఈ ప్రాపంచిక వస్తువులన్నీ కూడా కార్యాలు ఎటువంటి కొండల్లాంటివి ఆభరణాలాంటివి అవి అనిత్యాలు అసత్యాలు అని ఈ రకంగా సాపేక్షికమైన రీతితో మేము ప్రతిపాదన చేస్తాం అంచే ఏం జరుగుతోంది సాక్షాత్తుగా బ్రహ్మకి పోల్చదగినటువంటి దృష్టాంతములేవి ప్రపంచంలో లేకపోయినప్పటికి సత్యమైన కారణంలోంచి నిత్యమైన కారణంలోంచి అసత్యములైనటువంటి రూపాలు వస్తాయి అనేటువంటి జగత్తులో ఉండేటువంటి విషయాన్ని తీసుకుని ఈ సాపేక్షిక విషయం ఆధారంగా సత్యమైనటువంటి పరబ్రహ్మలోంచి అసత్యమైనటువంటి అనిత్యమైనటువంటి జగద్వస్తువులన్నీ కూడా వస్తాయి అనే సిద్ధాంతాన్ని మేము ప్రతిపాదన చేస్తాం ఈ రకంగా సాపేక్షిక ఆధారంగా గనక ప్రతిపాదన చేసినట్లయితే ఈ దృష్టాంతానికి అసామ్య దోషం ఉండదు అలాగే దృష్టాంత దోషం కూడా ఉండదు ఇక్కడేం జరిగింది మనం చెప్పినటువంటి ప్రస్తుత ఉదాహరణలో మట్టి బంగారం మొదలైనవన్నీ కూడా ఉపమాన స్థానంలో ఉన్నాయి పరబ్రహ్మం ఉపమేయ స్థానంలో ఉంది దీన్ని చూసి కొందరు ముండివాదం కోసం ఆక్షేపిస్తూ ఉంటారు ఏంటంటే మీ పరబ్రహ్మేమో కారణం ఆ కారణం వల్ల వచ్చే కార్యాలన్నీ మట్టి బంగారం కూడా ఉన్నాయి కదా ఆ కార్య జాతంలో అంటే పరబ్రహ్మం వల్ల ఏ కార్యాలైతే పుడుతున్నాయో అంటే ఈ ప్రపంచంలో మట్టి బంగారం ఇవన్నీ కూడా దాంట్లో పార్ట్సే అలాంటప్పుడు కారణానికి కార్యానికి ఉపమాన ఉపమే భావం ఎలా కుదురుతున్నాయా అని మళ్ళీ ఇదివరకు మేము చెప్పిన దాన్నే మళ్ళీ వాళ్ళు ఆక్షేపణగా తిప్పివేస్తూ ఉంటారు కానీ ఇక్కడ ఏం చేసిందంటే ఇక్కడ సాపేక్షికంగా చూస్తున్నాం మనం సాపేక్షికంగా చూసినప్పుడు మట్టి బంగారం ఇవన్నీ కూడా కారణజాతిలో చేరుతున్నాయి సాపేక్షిక కారణత్వాన్ని పురస్కరించుకొని పరమార్థ కారణమైనటువంటి పరబ్రహ్మకు వీటిని ఉపమానాలుగా మనం వర్ణిస్తున్నాం వీటిలో ఏముంది సాపేక్షిక కారణత్వం ఉంది వీటిలో మట్టి బంగారం మొదలైన వాటిలో పరబ్రహ్మలో ఏముంది దాంట్లో కూడా కారణత్వం ఉంది కానీ పరమార్థ కారణత్వం ఉంది దాంట్లో పరమార్థ కారణత్వం ఉంది దీంట్లో సాపేక్షిక కారణత్వం ఉంది కనుక ఈ కారణత్వ విషయంలో ఈ సామ్యం ఉంది అంచేత ఆ సామ్యాన్ని పురస్కరించుకుని ఈ రెండింటినీ ఒకదాని కూడా చెప్పడంలో ఏం తప్పు లేదు పరమార్థ దశలోకి వెళ్ళి చూసినట్లయితే మట్టి బంగారము కూడా కార్యాలే ఆ మాట మేము కాదనం నిజమేది మనం సాపేక్షిక స్థితిని ఆశ్రయించి మాట్లాడుతున్నాం ఆ మాట మర్చిపోకూడదు కనుక పరమార్థ రూపంగా అవి కార్యాలయ అయినప్పటికీ మట్టి బంగారం మొదలవన్నీ కూడా ఆ అంశాన్ని ఉపేక్ష చేసి మనం దృష్టాంత దార్ష్టాంతిక వ్యవస్థ చేస్తున్నాం ఇది దోషం కాదు ఎందుకు దోషం కాదండి అంటావేమో ప్రపంచంలో ఏ ఉపమాన ఉపమేయానికి కూడా నూటికి నూరు శాతం పోలిక ఉండదని పూర్వం చెప్పుకున్నాం ఇప్పుడు కూడా ప్రధానమైన అంశంలో పోలిక ఉంటే చాలు అప్పుడు దాన్ని ఉపమానంగా మనం స్వీకరించవచ్చు ఉదాహరణకుడు తాడును చూసి పాము అని భ్రమించినట్లుగా పరబ్రహ్మను చూసి జగత్తు అని భ్రమిస్తున్నారు అని ప్రతిపాదన చేశాడు ఇక్కడ తాడునేమంటారంటే అధిష్టానము అంటారు పామునేమన్నా అధ్యస్థం అంటారు బ్రహ్మ ఈ జగత్తు మొత్తం కనుక తీసుకున్నట్లయితే ఈ జగత్తు మొత్తానికి అధిష్ఠానం పరబ్రహ్మ ఆ పరబ్రహ్మ ఈ జగత్తు అధ్యస్థం ఇక్కడ తాడుకి బ్రహ్మకి ఉపమాన ఉపమేయభావం పట్టింది బ్రహ్మ సత్య వస్తువు తాడేమో అసత్య వస్తువు అది మీకు తెలుసు మాకు తెలుసు ఆ దృష్టితో పోలిక చెప్పలేదు ఏ దృష్టితో పోలిక చెప్పాము సర్పమనే భ్రాంతికి తాడు అధిష్ఠానం జగత్ భ్రాంతికి బ్రహ్మ అధిష్టానం అధిష్టానత్వ విషయంలో తాడు అధిష్ఠానమే బ్రహ్మ అధిష్ఠానమే మన తత్వశాస్త్రంలో ప్రధాన అంశం ఇదే అందుకోసం ఈ రెంటికి పోలిక చెప్పడం జరిగింది అలాగే పాము జగత్తు ఈ రెండు తీసినట్లయితే ఈ రెండులోను కూడా అధ్యస్తత్వము అనేటువంటి సమానాంశం ఉంది అందువల్ల ఆ పాముకి జగత్తుకి పోలిక పెడుతున్నాం ఈ ప్రధానాంశాన్ని గ్రహించలేక కొంతమంది పరబ్రహ్మకి తాడుకి పోలిక పెట్టారు కదా ఈ తాడు కూడా సర్వవ్యాపకమైన ఆనందాత్మకమైన అని పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తూ ఉంటారు అటువంటి వాళ్ళకి ఏం చెప్పాలయ్య అంటే అయ్యా మీ ముఖం చంద్రుల్లాగా ఉందన్నారు కదా మీ ముఖం కంచంలాగా చపటా లాగా ఉందా కంచంలాగా గుండ్రంలాగా ఉందా మబ్బుల వెనకాల ఉందా అని ప్రశ్నించారు అప్పుడేమంటారు అదే అలా కాదండి ముఖం అందంగా ఉంది చంద్రుడు అందంగా ఉన్నాడు అందుకోసం పోలిక చెప్పాము అని అంటారు అంటే అక్కడేం జరుగుతుందనమాట ప్రధానమైనటువంటి మనోహరత్వము అందంగా ఉండటము అనే విషయాన్ని తీసుకుని పోలిక చెప్పాను వాళ్ళు అంగీకరిస్తారు అట్లాగే పరబ్రహ్మకి తాడుకి పోలిక పెట్టినప్పుడు కూడా అధిష్టానత్వం అనేటువంటి ప్రధాన భాగాన్ని మనస్సులో పెట్టుకుని మేము పోలిక చెప్పామయ్యా అని వాళ్ళకి చెబుతాం అన్నమాట కనుక రామా బోధించాలనుకునే విషయం బోధపడే వరకు ఒక బోధకుడు తన యొక్క బోధ్యాంశాన్ని బాగా జాగ్రత్తగా ఆలోచించి అవతల అర్థమయ్యేట్టుగా దాన్ని ప్రతిపాదన చేయాలి ఇప్పుడు ఏం జరగాలి ఇక్కడ ఒక బోధకుడు ఉన్నాడు వాడు జ్ఞానవంతుడు ఒకడు బోధ్యుడు ఉన్నాడు వాడు అజ్ఞానవంతుడు వీళ్ళ మధ్యలో సంబంధం ఏంటి బోధ్యాంశం వీళ్ళిద్దరికి మధ్యలో సంబంధం కనుక ఏ భేదాన్ని అంగీకరిస్తున్నాం బోధకుడు బోధితుడు బోధ్యాంశము ఈ మూడు ఈ మూడికి ఒకదానికోటి భేదం ఉంది అనేటువంటి సత్యం మీద ఆధారపడి మనం బోధ చెయ్యాలి అంతేగాని సిద్ధాంతంలో ఒకటే శిష్యుడు ఒకటే గురువు ఒకటే బోధకుడు ఒకటే బోధితుడు ఒకటే బోధ్యాంశం ఒకటే అన్నీ కలిపి సరళుడు మధ్య చేసినట్లయితే ఏ బోధా జరగదు ఇప్పుడు కూడా వ్యవహార దశలో ఉండి వ్యవహార దశలో ఉన్నటువంటి శిష్యుడికి గురువు ఉపదేశం చేస్తూ ఉంటాడు గనక ఆయన చేసేటువంటి బోధ కూడా దేని మీద ఆధారపడి ఉంటుందంటే వ్యావహారిక దశ మీదే ఆధారపడి ఉంటుంది అంచేది ఆ ఏం చేయాలి వ్యావహారిక సత్యం మీద ఆధారపడి బోధ చెయ్యాలి వ్యావహారిక సత్యం అంటే ఏమిటి సాపేక్షిక సత్యం కనుక గురువేం చేయాలి సాపేక్షిక సత్యం మీద ఆధారపడి బోధ చెయ్యాలి సాపేక్షిక సత్యాన్ని నేను అంగీకరించిన పోన్నాడు అనుకోండి బోధ చేసే విధానమే ఉండదు ఎందుకని ఆ గురువు ఏమైనా పరమార్థ సత్యస్థితిలో ఉన్నాడు ఈ శిష్యుడేమన్నా సాపేక్షిక సత్యస్థితిలో ఉన్నాడు వీడికి అర్థమయ్యేటట్టు చెప్పడం ముఖ్యం గురువు తనకు అర్థం చేసుకోవడం ముఖ్యం కాదు అని చేత సాపేక్షద్ధాంతాన్ని వదిలిపెట్టేసి మరి వ్యావహారిక సత్యాన్ని పరిత్యాగం చేసేసి కనుక మాట్లాడినట్లయితే ఏ బోధ జరగదు కనుక ప్రతి వాడు కూడా సాపేక్షిక సత్యత్వాన్ని బోధ సమయంలో అంగీకరించి తీరవలసిందే అప్పుడు వాడు సాపేక్షిక దృష్టాంతాలతో బోధ చేయవలసిందే అటువంటి బోధే సఫలమవుతుంది కనుక ఈ సాపేక్షిక సిద్ధాంతాన్ని సాపేక్షికవాన్ని ఆధారం చేసుకునే మేము ఈ ప్రపంచమంతా కూడా స్వప్నతుల్యము అని చెబుతూ ఉంటాం స్వప్నతుల్యం అంటే మనం చూసేటువంటి అది వినేసి కొంతమంది మిమ్మల్ని అడుగుతూ ఉంటారు మనల్ని ఏమని ఏమండి మీరు ఈ ప్రపంచమంతా స్వప్నతుల్యం అంటున్నారు కదా మేము స్వప్నతుల్యమే కనుక అంగీకరిస్తే దాన్ని బట్టి మీరు ఏం చేయదలుచుకున్నారంటే స్వప్నం ఎట్లా అయితే అసత్యమో ఈ జగత్తు కూడా అలాగే అసత్యమని మీరు చెప్పదలుచుకుంటున్నారు కనుక ఈ జగత్తు అసత్యము మీరు చేయదలుచుకున్న సిద్ధాంతానికి ఆధారంగా మీరేం చెబుతున్నారంటే ఈ జాగ్రత్త ప్రపంచం స్వప్న ప్రపంచంతో సమానము అని కానీ ఈ రెండు ప్రపంచాలకి జాగ్రత్త ప్రపంచ స్వప్న ప్రపంచాలకి పోలిక ఎలా కుదురుతుందండి అసలు ఈ రెండింటికి అసలు ఏ రకమైనటువంటి సమాన ధర్మము లేదు ఏ రకమైన పోలిక లేదు వాటిని మీరు పోలిక చెప్పేసి దాన్ని సిద్ధాంతం చేస్తానంటున్నారు ఇది ఎట్లా ఒప్పుకుంటామండి అని వాళ్ళు మమ్మల్ని అడుగుతూ ఉంటారు ఇది మనకి రాబోయేటువంటి సిద్ధాంతాన్ని చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం కనుక ఈ స్వప్న ప్రపంచ జాగ్రత్త ప్రపంచాల గురించి రామా నీకు కొంచెం వివరిస్తాను ప్రతివాడు కూడా స్వప్న ప్రపంచం అబద్దమే అని చెప్పేస్తూ ఉంటాడు పండితుడు అట్లాగే చదువుతాడు పాముడు అట్లాగే చెబుతాడు ఎందుకు అంటే స్వప్న కనిపించినటువంటి వస్తువులన్నీ కూడా స్వప్నానికి ముందర లేవు తర్వాత లేవు అవి ఉన్నట్టుండి వస్తాయి ఉన్నట్టుండి పోతాయి అందువల్ల అవి కనిపిస్తున్నా సరే అసత్య వస్తువులేని వాడు చెప్పేస్తున్నాడు కనుక దీన్ని బట్టి సిద్ధాంత వ్యాఖ్యాలుగా పెడితే ఏమవుతుంది ఏ వస్తువులైతే ముందు వెనక కాలాల్లో ఉన్నట్టుండి వచ్చి ఉన్నట్టుండి పోతూ ఉంటాయో వెనక ముందు లేకుండా ఉంటాయో అటువంటి వస్తువులు అసత్య వస్తువులు నిర్వచనం చేస్తున్నాడు అనమాట ఈ నిర్వచనం చేసి దాన్ని బట్టి స్వప్న వస్తువులు అసత్యములు అని చెప్పేస్తున్నాడు ఇక్కడ మరో విషయం కూడా ఉంది ఒకడొచ్చి మన ఇంట్లో బండరాల మీద మామిడి పళ్ళు విసిరిపారేశాడు మామిడి టెంక పళ్ళు కాదు మనం చూస్తుండగానే ఆ టెంక్లోంచి మొక్క వల్చింది ఇదేంటరో బాబు అనుకుంటుండగానే ఆ మొక్క కాస్త చెట్టు కాయలు కాచింది అది కాస్త ను చూస్తుండగానే పళ్ళు పండిపోయాయి ఆ గారుడేవాడు మొక్కలు కోసి అందరికి పెట్టాడు ఇది సత్యమా అసత్యమా తీయ తిన్నాను ఉన్నాయి ఇది సత్యమా అసత్యమా మనం అనుభవిస్తున్నాం వెనక ముందు కనిపిస్తోందిగా దీన్ని ఏమనాలి ఈ తీయగా అనుభవించాం మనం స్వయంగా కంటితో చూశాం మంచి వాసన వస్తోంది నోడుతో చూశాం ఇన్ని ఇంద్రియాలతో అనుభవించేశాం అయినా సరే అక్కడ ఉండేటువంటి పెద్దవాళ్ళు ఏమన్నారు ఇదంతా మాయే అనేశారు ఈ చెట్టు అబద్దమే ఈ పళ్ళు అబద్దమే ఈ మొక్కలు అబద్దమే అని చెప్పేశారు వాళ్ళు ఆ గాలి వాడు వచ్చేసింది వెంటనే వాడు ఏం చేశాడంటే ఆ ఇంట్లోనే వెనక పక్క దొడ్లో పెద్ద మామిడి చెట్టు ఉంది దాని మీద ఎక్కి అక్కడ కాయ కోసుకొచ్చి ముక్కలు కోసి అందరికీ పెట్టేశాడు పెడితే అవి తేగానే తెయగానే ఉంది బాగుందయ్యా అన్నారు అంటే అన్నాడు ఇది కూడా అబద్ధమేనా అని అడిగాడు అడిగితే అది అది అదేంటయ్యా అది ఎట్లా అది మా ఇంట్లో చెట్టు ఆ చెట్టు కాయలు మా కాయ ఇది మా ముక్కలు నీ ముక్కలు మాయా మా ముక్కలు సత్యం అన్నారు వాడు అన్నాడు అదేమిటండి అది మీ దొడ్లో కాయే ఇది మీ దొడ్లో కాయే అదేమో వెనకదొడ్లో కాయ ఇదేమో ముందు దొడ్డులో కాయ అంతకంటే తేడా ఏం లేదు వెనకదొడ్లో ఖాయమో సత్యమా ముందు దొడ్లో ఖాయమో అసత్యమా ఇదెక్కడండి ఇదే న్యాయం అండి అన్నాడు అంటే అక్కడుండే పెద్దలు అన్నారు కదా అది కాదయ్యా దొడ్లో బెరట్లో వేసినటువంటి చెట్టు ఉందే అది మా తాతగారి నాటిది అది క్రమంగా పెరిగి పెరిగి పెద్దదైంది చెట్టు ఇప్పుడు కాయలు కాస్తోంది ఆ కాయలు కాచి రెండు నెలలో మూడు నెలలో అయింది అవి చెట్టు మీద మెల్లిగా బండుతున్నాయి ఇప్పుడు నువ్వేం చేశావు బండాతి మీద ఇప్పుడే మేము చూస్తుండగానే రెండు సెకండ్ల కిందట ఒక టెంక విసిరేశావు ఆ చూస్తుండగానే మొక్క చెట్టు కాయలు పళ్ళు అన్నీ అయిపోయినాయి సెకండ్లలో ఎక్కడా ఉంది అది కనుక ఇది సత్యం కాదు ఇది అబద్ధం మాయదే ఇదంతా మా తాతకారు కాలం నుంచి వచ్చే చెట్టు అది దానికి తగినటువంటి సమయం ఉంది అది నిజమైన చెట్టు అన్నారు వాడు నా చెట్టున కాచిన కాయ మీరు తిన్నారు కదండి మొక్కలు అవి తీయగా ఉందని కూడా చెప్పారు కదండీ తిని కూడా కాదంటారు ఏమిటండీ అని వాడు గద్దించాడు గారుడేవాడు వాడు గద్దిస్తే పెద్ద దంకలా భయపడ్లా చూడవయ్యా తిన్నా సరే కళ్ళారా చూసినా సరే ముక్కల్లో వాసన చూసినా సరే ఏం చేసినా సరే నీ చెట్టు నీ మొక్కలు మొత్తం అబద్ధమే మొలిచిన చెట్టు నిమిషాల్లో అది పెరిగిపోయి సెకండ్లలో కాయలు కాచేసి అర సెకండ్లో ఎక్కడ పళ్ళైపోవడం ఉంది అక్కడ నా ప్రపంచంలో ఇదే ప్రపంచంలో ఎక్కడా లేని విడ్డూలం ఇది కనుక ఇది అసత్యం అనేసారు ఈ మామిడి చెట్టు కథ వల్ల మనకేం తెలుస్తోంది ఏదైనా ఒక వస్తువు జన్మించి ఉందంటే అది పెరిగిందంటే పెరిగి ఫలించిందంటే దానికి సరియైన కారణ సామగ్రి ఉండాలి కారణ సామాగ్రితో పాటు తగినంతటువంటి కాలం వ్యవధానం కూడా ఉండాలి ఒకవేళ కారణం ఉన్నా సరి అయిన కాలం లేకపోయినట్లయితే ఆ వస్తువు సత్యం కాదు అసత్యమే ఇది మనం శాస్త్రం కోసం కల్పించుకున్న పరిభాష కాదు లోకంలో అందరూ ఈ భాషను ఉపయోగిస్తారు ఈ పరిభాష ఇంతే ఈ మాటల్ని మేము ఏం చేస్తాం శాస్త్రీయమైన వాక్యాల్లో కొంచెం తిప్పుకుంటామంతే ఎంతగానో కొత్తగా కల్పన చెయ్యం శాస్త్రీయ మాటల్లో చెప్పుకోవాలంటే ఏమవుతుంది దేశకాల హేతువులు ఉపపన్నంగా గనక ఉన్నట్లయితే అలా ఉపపన్నంగా ఉన్నటువంటి దేశకాల హేతువుల వల్ల జన్మించిన కార్యం సత్యము దేశకాల హేతువులు అసంగతంగా ఉన్నట్లయితే అసంగతంగా ఉన్న దేశకాల హేతుల వల్ల పుట్టినటువంటి కార్యం అది పుట్టినట్టు కనిపించినా సరే మన కళ్ళ ఎదరకుండా ఉన్నా సరే మనం అనుభవించినా సరే అది అసత్యమే ఇది శాస్త్రభక్తిలో వాక్యం మామూలుగా వాడు ఏమంటున్నాడు ఇది ఎక్కడ గుర్తుంది నిమిషాల్లో వచ్చేస్తుందా అంటున్నాడు దాన్నే శాస్త్రవాక్యాల్లో పెడితే దేశకాల హేతువులు సంగతంగా ఉండాలి అని శాస్త్రవాక్యం చెబుతున్నాడు ఆ భాషల్లో తేడా తప్పితే విషయంలో తేడా ఏం లేదు ఈ నిర్వచనాన్ని పట్టుకుని ఏం చేయాలి ఇప్పుడు స్వప్నాన్ని పరిశీలించాలి మనం స్వప్నంలో కొండలు నదులు ఇవన్నీ కనిపించినాయి ఏనుగులు మొదలైనవన్నీ ఈ వస్తువులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి వీటికి వెనకాల కారణ సామాగ్రి ఏది ఇది ప్రశ్న ఒకవేళ కారణ సామాగ్రి ఉందనుకున్నా ఇలా కళ్ళు మూసి అలా నిద్రపట్టే లోపల ఇంత కారణ సామాగ్రిని ఎవడు తీసుకొచ్చాడు ఇంత పెద్ద ఏనుగులను ఎవడు తయారు చేశాడు ఇవి ఎప్పుడు పుట్టినాయి ఎప్పుడు పెరిగినాయి ఈ ప్రశ్నలకు ఏమీ సమాధానం లేవు ఈ విధంగా స్వప్నంలో కనిపించే వస్తువు కారణ సామాగ్రి లేదు గనుక ఆ వస్తువులకు కావలసిన దేశము కాలము కూడా లేదు గనుక దేశకాల హే హేతువులన్నీ కూడా అనుపన్నంగా ఉన్నాయి గనక ఆ అనుపపన్నంగా ఉండగానే ఆ వస్తువులన్నీ జన్మించాయి గనక ఈ స్వప్నంలో వస్తువులన్నీ కూడా కనిపించినా సరే అసత్యమే అని నిర్ణయం ప్రతివాడు అట్లాగే చేస్తున్నాడు కనుక ఇప్పుడు ఏం జరిగింది స్వప్న పదార్థములన్నీ కూడా అసత్యములు అని చెప్పడానికి రెండు రకాల కారణాలు తేలాయి ఒకటేమిటంటే వెనకాల ముందు ఏమీ లేకుండా ఉన్నట్టుండి వస్తువులు పుట్టడం కారణం ఏదైనా హేతు కనిపించినా కూడా దేశకాల హేతువులు అసంగతంగా ఉండి అటువంటి సందర్భంలో ఈ కార్యం పుట్టడం ఇది రెండవ కారణం ఇవి రెండు కారణాలు ఈ రెండు కారణాల్లో ఏ ఒక్కడున్నా సరే అది అసత్యమని చెప్పాలి స్వప్నానికి ఏమన్నా ఈ రెండు కారణాలు పట్టినాయి అని చెప్పి స్వప్నం అసత్యమని చెప్పవలసిందే ఇంతవరకు ఒప్పుకున్నామండి మీరు చెప్పింది బానే ఉంది రెండు కారణాలు కూడా స్వప్న ప్రపంచానికి పట్నే. నిజమే కానీ జాగ్రత్త ప్రపంచానికి ఎట్లా పడుతుంది జాగ్రత్త ప్రపంచం అంటే ఏమిటి మెలకులో మనం చూసేటువంటి ప్రపంచం మీరు చెప్పినటువంటి కారణాలు దీనికి పడతాయ్యా పట్టవా అంటే మేము పట్టవని అంటున్నాం కానీ మీరేమంటున్నారు పడతాయి అంటున్నారు కనుక పడతాయ్యా పట్టవా అని మనం కొంచెం ఆలోచన మీరు చెప్పిన రెండు కారణాలు పడితే ఈ మెలకులో మనం చూసేటువంటి మహాప్రపంచం అంతా కూడా అసత్యం అయిపోతుంది ఆ కారణాలు కనుక పట్టకపోతే ఇది సత్యమే అయిపోతుంది లోకంలో ప్రతివాడు ఏమనుకుంటున్నాడు పండితుడు పాముడంతా కూడా ఈ జగత్తు సత్యమే అనుకుంటున్నాడు స్వప్నం అసత్యం ఎంత గట్టిగా అనుకుంటున్నాడో అంత గట్టిగానే ఈ ప్రపంచం సత్యము అనుకుంటున్నాడు కనుక మీరు దీనికి భిన్నంగా చెబుతున్నారు కనుక మీరు చెప్పినటువంటి రెండు కారణాలు దీనికి పడతాయా పట్టవా అనే విషయం మీరు కొంచెం ఆలోచించాలి ఇక్కడ ఈ జాగ్రత్త ప్రపంచంలో వస్తువులు కనిపిస్తున్నాయి ఈ వస్తువులన్నీ ఎలా ఉన్నాయి అంటే పంచభూతమయంగా ఉన్నాయి అంటే ఏమిటి ఈ వస్తువులకి కారణ వస్తువు మనకు కనిపించింది ఇంత బిల్డింగులు కనిపించినాయి ఇన్ని చెట్లు కనిపించినాయి ఈ నదులు కనిపించినాయి ఈ వస్తువులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అని కారణ సామాగ్రి కోసం వెతికాం సరే సమాధానం దొరికింది ఏమిటి పంచభూతాలు దీనికి కారణము అని అంతవరకు బాగానే ఈ పంచభూతాలు ఎక్కడి నుంచి వచ్చాయో మళ్ళీ ప్రశ్న వచ్చింది దీని సమాధానం తెలియట్లేదు కనుక ఈ ప్రపంచ వస్తువులకు కారణభూతమైనటువంటి పంచభూతాలనేవి మనకు కొంచెం తెలిసినప్పటికి వాటికి కారణభూతమైన వస్తువు ఏదో తెలియట్లేదు గనక ఇప్పుడైతే కారణ వస్తువు తెలియకుండా కార్యవస్తువు పుట్టిందో అటువంటి కార్యం అసత్యమైన నిర్ణయం చేశాం గనక ఈ పంచభూతాలు కూడా అసత్యమైన నిర్ణయం చేయాల్సిందే అంతకంటే మార్గం లేదు పంచభూతాలు అసత్యమైనట్లయితే పంచభూతాల వల్ల తయారయ్యేటువంటి ప్రాపంచిక పదార్థాలన్నీ కూడా అసత్యాలని చెప్పేసేయాలి ఎందుకని పైన నిర్వచనాన్ని మనం అంగీకరించాం కదా ఆ అంగీకరించి దాన్ని స్వప్నానికి అన్వయించి స్వప్నం అసత్యం అని చెప్పేసాం కదా అట్లాగే ఈ ప్రాపంచిక విషయాలన్నీ కూడా అసత్యాలే అని చెప్పాల్సింది ఎందుకని ఈ ప్రపంచ పదార్థాలన్నిటికీ మూలభూతములైనటువంటి పంచభూతాలు ఏవైతే ఉన్నాయో వాటికి వెనకాలన్న కారణం మనకి తెలియటం కనుక మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా వెనకాల కారణం తెలియదు కనుక పంచభూతాలు అసత్యములు పంచభూతాలు అసత్యములు గనక పంచభూతముల వల్ల వచ్చేటువంటి ఈ భౌతిక పదార్థములన్నీ కూడా అసత్యములు అని తేల్చవలసిందే అంటే ఇప్పుడు ఏం తెలియంది మనం ఇందాక చెప్పుకున్నటువంటి రెండు కారణాల్లోనూ మొదటి కారణాన్ని బట్టి అంటే సరి అయినటువంటి కారణ సామగ్రి లేకుండా కార్యం కనుక ఉత్పత్తి అయితే అది అసత్యమే చెప్పాలనుకుంటున్నామే ఆ హేతువును బట్టి ఈ జాగ్రత్త ప్రపంచం అసత్యమని తేలిపోయింది ఇందాకేం చెప్పుకున్నాం రెండు కారణాల్లో రెండు రకాల నిర్వచనాల్లో ఏ ఒక్కటి సరిపోయినా సరే అది అసత్యమైన నిర్ణయం చేయాలనుకున్నాం ఒకటి సరిపోయింది దీన్ని బట్టి జగత్తంతా అసత్యమని చెప్పవలసిందే అయినప్పటికీ రెండవది ఎట్లా అది కూడా ఆలోచన చేద్దాం రెండోది ఏం చెప్పాము దేశకాల హేతువులు అనుకూలంగా లేకుండా అంటే అననుకూలంగా ఉన్నప్పుడు అసంగతంగా ఉన్నప్పుడు అయుక్తంగా ఉన్నప్పుడు కార్యోత్పత్తి కనుక అటువంటి కార్యం అసత్యం చెప్పవలసిందే అన్నాం ఇలాగా ఇందాక చెప్పిన ఉదాహరణలో మామిడి టెంక వేసేస్తే బండరాతి మీద సెకండ్లలో చెట్టు కనుక కాయలుగాచి పండేస్తే అది అసత్యం అన్నాం ఎందుకని దేశకాల హేతువులు అసంగతం గనక ఇప్పుడు ఈ జాగ్రత్త ప్రపంచానికి దేశకాల హేతువులు సంగతంగా ఉన్నాయా అసంగతంగా ఉన్నాయా అనే విషయం మనం విచారణ చెయ్యాలి ఏంటంటే ఈ మామిడి చెట్టు విషయంలో ఏం చెప్పాము దేశకాల హేతువులు అసంగతమన్నాం ఎందుకని సెకండ్లో చెట్టు వచ్చేసింది కనుక అని వెనకాల దొడ్లో ఉన్న చెట్టు సత్యమే అన్నాం ఎందుకని దేశకాల హేతువులు అక్కడ సంగతంగా ఉన్నాయి మా ముతాతగారి టైం నుంచి ఆ చెట్టు వస్తుంది కనుక అన్నాం ఈ రోజుల్లో ఒక్కొక్క మేధావి ఏం చేస్తున్నాడు చెట్టుకు అంటకట్టేసి ఒక రెండు మూడు నెలల్లోనే మామిడి మొక్కలు కాయలు కాచెట్టుగా చేస్తున్నారు అంతకుముందు ముప్పై సంవత్సరాలు లెక్క ఇప్పుడు మూడు నెలలలోనే వాళ్ళు కాయలు కాయిస్తున్నారు అలా కాయలు కాయచినటువంటి కాయలు చూస్తే ఎవరైనా ఇవి అసత్యమైన కాయలు అంటున్నారా అంటల్లా కనుక ఏం చెప్పాలి ఒక చెట్టు పెరగడానికి ఇన్ని సంవత్సరాలు కావాలని కాని ఇన్ని నెలలు కావాలని కానీ ఎవడు వ్యవస్థ చేయలేడు వ్యవస్థ చేయలేనప్పుడు సెకండ్లలో చెట్టు పుడితే అది అసత్యం అని ఎట్లా దేశకాలముల యొక్క ఔచిత్యాన్ని గురించినటువంటి స్పష్టమైన నిర్వచనం చెప్పడం ఇవ్వడికి సాధ్యం కాదు ఈ ప్రపంచంలో కనిపిస్తున్నటువంటి దేశకాల విరుద్ధములు కూడా అటువంటివే ఏది ఒకటి దేశకాలములు ఒకచోట అనుకూలంగా ఉన్నాయని గానీ ఒక చోట విరుద్ధంగా ఉన్నాయని గాని చెప్పేందుకు వీల్లేదు ఇప్పుడు ఈ ప్రపంచం మొత్తానికి అన్వయం చూడండి చూస్తే ఈ దేశ విరుద్ధంగా ఉన్నాయని చదువుదామా అనుకూలంగా ఉన్నాయని చదువుదామా రామా స్వప్న వస్తువులు అవి ఉన్నట్టుండి వస్తాయి ఉన్నట్టుండి పోతాయి అని పూర్వమే చెప్పుకున్నాం నిష్పక్షపాతంగా పరిశీలించి చూసినట్లయితే ఈ ప్రపంచంలో మనకి కల్పించే విషయాలన్నీ కూడా అలాగే ఉన్నట్టుండి వస్తున్నాయి ఉన్నట్టుండి పోతున్నాయి అదేమిటండి అట్ట అంటారంటమేమో మనకి నిద్రపట్టేసరికి ఇంత బ్రహ్మాండమైన ప్రపంచం ఎటు పోతోందో తెలియకుండా మాయమైపోతోంది అది కాదండి నాకు నిద్రపడితే మాత్రం పక్కన గోర్ఖా ఉన్నాడు వాడి నిద్రపట్టలేదు వాడు రాత్రిలా జరుగుతున్నా కూడా ఈ ప్రపంచం ఇట్లాగే ఉందని సాక్ష్యం చెబుతున్నాడు అండి అంటావేమో వాడి సాక్ష్యం వదిలిపెట్టు నీ అనుభవాన్ని బట్టి ను చూసినట్లయితే నీ నిద్ర సమయంలో నీకు ఈ ప్రపంచం ఏడిపోయిందో తెలియదు మన్నాడు కళ్ళు తెరి చూసేసరికి సరిగా నిన్న ఉన్న ప్రపంచమే ఇవాళ ఉందని మనం చెప్పేందుకు ఖాయం లేదు ఎందుకంటే నిన్న రాత్రి నిద్రపట్టే ముందు మన చుట్టూతో ఉన్న చెట్ల మీద మొగ్గలున్నాయి తెల్లవారి చూసేసరికి ఇవాళ మనం చూస్తున్నటువంటి ఈ ప్రపంచంలో చెట్ల నిండా పూలున్నాయి దీనికి దానికి ఉన్న భేదం చాలా స్వల్పమే కనుక మనం ఆ భేదాన్ని త్వరగా గుర్తుపట్టలేకపోతున్నా తప్పితే భేదం లేదని చెప్పేందుకు వీళ్ళదు మనం నిద్రపోతున్న సమయంలో ఈ ప్రపంచం ఎడిపోతోందో మనకు తెలీదు నిద్ర నుంచి మెళుకు తర్వాత మళ్ళీ సరిగా అదే ప్రపంచం కనిపించడం కొంత మార్పుతో కూడి ప్రపంచమే కనిపిస్తోంది దానికి దీనికి తేడా తక్కువ ఉంది కనుక అది ఈ విధంగా పరిణామం చెందింది అని నీకు నువ్వే సరిపెట్టుకుంటున్నావు తప్పిదే ఈ పరిణామాన్ని నువ్వు ప్రత్యక్షంగా నీ కళతో నువ్వు చూడలేదు కనుక ఈ ప్రపంచం కూడా మనం నిద్రపోగానే ఉన్నట్టుండి పోతోంది మనం నిద్రలేవగానే ఉన్నట్టుండి వచ్చేస్తోంది ఎలాగైతే స్వప్న ప్రపంచం మనం నిద్రపోగానే పుట్టి నిద్ర మెళుకు రాగానే అట్లాగే ఈ జాగ్రత్త ప్రపంచం ఉందే అది మెళుకు రాగానే పుడుతోంది నిద్ర బాగానే పోతోంది అని చెబితే తప్పేమిటి ఈ విధంగా కనుక ఆలోచించినట్లయితే ఉన్నట్టుండి రావడం ఉన్నట్టుండి పోవడం అనేవి స్వప్న ప్రపంచానికి జాగ్రత్త ప్రపంచానికి కూడా సమానమైనయ్యా ఏమీ తడలేదు ఓ రామా ఈ విధంగా ఈ స్వప్న ప్రపంచానికి జాగ్రత్త ప్రపంచానికి పోలిక ఉందని మేము చాలా బాగా గ్రహించేసామయ్యా పూర్వమే దీని గురించి మేము బాగా పరిశీలన చేశాం ఈ పోలికలను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్ ప్రపంచం స్వప్న ప్రపంచం వంటిదే అని మేం చెప్పేశాం అందుకే మేము ఏమంటున్నామంటే అవస్థు పూర్వాపరయో వర్తమానే విచారితం యథా జాగ్రత్త తథా స్వప్న సిద్ధమాబాలగతం అన్నాం ఏమిటంటే రామా స్వప్న ప్రపంచానికి జాగ్రత్త ప్రపంచానికి పోలిక చెప్పడంలో ఇప్పటి వరకు సామాన్య మానవుడికి ఏ అవగాహన ఉందో దాన్ని బట్టి నిర్ణయం చేసి చూపించానని నీకు ఇప్పుడు నవీన శాస్త్ర దృష్టితో మరొక కారణాన్ని కూడా నీకు జోడిస్తాను అన్నాడు వశిష్ట మహర్షి ఇక్కడ నవీన శాస్త్రం అంటే ఏమిటి సైన్స్ కాదు వశిష్ట మహర్షి యొక్క సందర్భంలో నవీన శాస్త్రం అంటే ఈ తర్కాది శాస్త్రములు ఉపనిషత్తుల యొక్క ప్రవచనముల తర్వాత ఏర్పడినటువంటి శాస్త్రములు వాటి యొక్క పరిభాషలో కూడా ఈ విషయాన్ని మళ్ళీ నిరూపిస్తానయా అంటున్నాడు ఎలాగంటే ప్రపంచంలో వస్తు ఉత్పత్తి రెండు రకాలుగా ఉంటుందయ్యా ఏమిటంటే ఒకటి మట్టి ముద్దలోంచి కొండ వచ్చింది ఇక్కడ కొండలోనూ మట్టే ఉంది మట్టి ముద్దలోనూ మట్టే ఉంది అంటే కార్యం అంటారు కుండని కార్యంలోకి కారణమైనటువంటి మట్టి అనుగతమై వచ్చింది అంటే దాంట్లోంచి దీంట్లో అదే వచ్చి కూర్చుంది దీన్నే మరో రకంగా తెప్పిచేది ఏమవుతుంది కారణంలో ఉన్న సత్తకి కార్యంలో ఉన్న సత్తకి భేదం లేదు ఇక్కడ సత్త అంటే ఏమిటి మట్టి ముద్దలో ఉన్న సత్త మట్టి కొండలో ఉన్న సత్త కూడా మట్టే కనుక కార్యంలోనూ కారణంలోనూ ఒకే రకమైన సత్త ఉంది దాని మట్టి అంటే మట్టి ముద్దలో ఉన్న సత్తా మట్టే అది కొండగా మారాక కొండలో ఉన్న సత్త కూడా మట్టే అందుచేత ఈ రెండు వస్తువులకి ఏం భేదం లేదు ఇలాంటి కార్యోత్పత్తి ఒకడు ఇది ఒక రకం దీనికి భిన్నంగా ఇంకో రకమైన కార్యోత్పత్తిని జగత్తులో మనం చూస్తున్నాం ఎలాగంటే ఒకడు తాడును చూసి పాము అని భ్రమపడ్డాడు ఆ సందర్భం తీసుకో అక్కడ సర్పం అనే వస్తువు కనిపిస్తోంది దానికి కారణం ఏమిటి ఏమిటంటే తాడే తాడనే చెప్పాలి అందుకంటే వేరే అక్కడ వస్తువు కారణ సామాగ్రి కనిపించట్ల ఇక్కడ కనిపించే సర్పం పుట్టడానికి ఏ గుడ్డు కాని ఏ తల్లిదండ్రులు కానీ దానికి లేరు కనుక ఇక్కడ మనం కనిపించే మనకు కనిపిస్తున్నటువంటి ఈ సర్పం పుట్టడానికి కారణం ఏమిటంటే తాడే అయితే కొండలోకి మట్టి ప్రవేశించినట్టుగా సర్పంలోకి ఈ సర్పంలోకి ఈ ప్రాంత స్థలంలో ఉండే సర్పంలోకి తాడు ప్రవేశిస్తోందా మట్టి ముద్ద యొక్క ఆకారం మారినట్టుగా తాడు యొక్క ఆకారం ఏమన్నా మారుతోందా అలాంటిదేమీ కనిపించడం కనుక ఇక్కడ కారణంగా ఉన్నటువంటి తాడులో ఉన్న సత్త కార్యంగా ఉన్న సర్పంలో ఉన్నటువంటి ఈ సత్తకు ఆ సత్తకు సంబంధం లేదు ఇక్కడ కారణం ఏమిటి తాడు తాడులో ఉండే సత్త అంటే ఏమిటి అది పీచు కార్యం అది సర్పం సర్పంలో ఉండే సత్త ఏమిటి అక్కడ ఉండే ప్రాణము అక్కడ ఉండే రక్తము మొదలైనవి కనుక ఈ సత్తకు ఆ సత్తకు సంబంధం లేదు కనుక కారణ సత్తకు కార్యసత్తకు సంబంధం లేనటువంటి వస్తు ఉత్పత్తి ఒకటి ఉంది ఇది రెండవ రకం ఉత్పత్తి ఇలా రెండు రకాలుగా వస్తువు ఉత్పత్తి మనకి ప్రపంచంలో కనిపిస్తోంది మన అనుభవాన్ని బట్టి చూస్తుంటే ఇక మట్టి ముద్దకు కున్న కుండకు ఉన్నట్టుగా కారణానికి కార్యానికి ఒకే సత్త ఉన్నట్లయితే అలాంటి కార్యాన్ని లోకులు సత్య వస్తువు అని పిలుస్తున్నారు సామాన్యంగా ఎందుకని ప్రతివాడు కుండ అంటే సత్యం ఉంటున్నాడుగా అసత్యం ఉండలేదుగా ఎందుకు అంటున్నావయ్య అంటే దానికి కారణ సామాగ్రి కనిపిస్తోంది ఆ కరణ సామాగ్రిలో ఏ సత్త ఉందో అదే సత్తా ఈ కార్యంలో కనిపిస్తోంది కనుక కారణానికి కార్యానికి ఒకే రకమైన సత్త ఉంటే అటువంటి వస్తువుని సత్య వస్తువు లోకంలో అందరూ పిలుస్తున్నారు మేము కొత్తగా పేరు పెట్టట్ల అలా కాకుండా కారణానికి కార్యానికి వేరే వేరే సత్తలు ఉన్నట్లయితే తాడుకి పాముకి ఎలాగైతే వేరే వేరే సత్తలు ఉన్నాయో అలాగే కారణానికి కార్యానికి వేరే వేరే సత్తలు గనక ఉన్నట్లయితే అటువంటి కార్యాన్ని లోకలు అసత్య వస్తువు అని లోకంలో ఉన్నటువంటి వ్యవహారం ఎందుకని తాడున్న చోట పాము కనిపిస్తే ఆ పాముని ఎవడైనా సరే అసత్యమైన పాము అంటున్నాడు తప్పితే నిజమైన పాము అని ఎవడో అంటల్లా ఇది లోకంలో ఉన్న వ్యవహారమే కానీ మేము శాస్త్రాల్లో కల్పించిన విషయం కాదు ఈ సూత్రాన్నే తీసుకో ఈ సూత్రాన్ని తీసుకుని స్వప్నానికి అన్వయించుడు స్వప్నంలో కొండలు కనిపిస్తున్నాయి నదులు కనిపిస్తున్నాయి సైన్యాలు కనిపిస్తున్నాయి ఈ కనిపించే కొండలకు నదులకు ఆకాశానికి వీటన్నిటికీ కారణం ఏది మనస్సే అని చెప్పాలి అంతకంటే మార్గం లేదు మనసు ఆ కొండల్లో కొండలకు ప్రవేశించిందా లేదుగా మనస్సుకి ఆకారం లేదు కొండల్లో గట్టా వస్తుంది కనుక మనస్సు యొక్క సత్తా స్వప్న పర్వతంలో ఉండేటువంటి సత్తా వేరువేరుగా ఉన్నాయి తప్పితే ఒకటి కాదు అందువల్ల స్వప్నం అసత్యం అని చెప్పడం బాగానే ఉంది అయితే ఇదే సూత్రాన్ని జాగ్రత్త ప్రపంచంలో కనిపించే వస్తువులకు చూస్తే అన్వయిస్తే ఏమవుతుందో రామా అది మళ్ళీ పరిశీలిద్దామంటున్నాడు వశిష్ఠ మహర్షి రామా ఎవడైనా ఈ సూత్రాన్ని జాగ్రత్త ప్రపంచానికి అన్వయించాలని ప్రయత్నం చేస్తున్నాడా ఆ మాట కల్లో కూడా అనుకుంటున్నాడా ఎవడూ కూడా ఆవిడ అనుకోవట్లా ఎవడు ఆ రకంగా ఆలోచించట్లా అయితే ఏమిటి ఇక్కడ మంచి సూత్రం అడుగు చెబుతున్నాడు స్వప్నాభత్వంచ జగత శ్రుతే శాస్త్రేవోధ్యతే శీఘ్ర పార్యతే వక్తుం వాక్కిల క్రమవర్తిని వాక్కిల క్రమవర్తిని వాక్కిల క్రమవర్తిని రామా ఎవరికి కూడా మనం చెప్పినటువంటి కార్యకారణ సత్తల యొక్క ఐక్యాన్ని కానీ భిన్నత్వాన్ని కానీ పరిశీలించి ఆ రకంగా జాగ్రత్త వస్తువులు సత్యమా అసత్యమా అని ఆలోచన చేద్దామనేటువంటి ఊహే ఎవరికి రావట్ల ఎందుకని ఇది సామాన్య మానవులకు తోచే విషయం కాదు సామాన్యులకి వచ్చే ఆలోచన కాదు అయితే మీకు ఇలా వచ్చింది అంటేమో ఇలా వచ్చిందంటే శాస్త్ర పరిశీలన చేసిన వారికి ఇలాంటి ఆలోచనలు వస్తాయి స్వప్నాభత్వంచ జగత శృతే శాస్త్రే శాస్త్రం గనక విన్నట్లయితే శాస్త్రజ్ఞానం కలిగినట్లయితే అప్పుడు అవబోధ్యతే గురువుల చేత తెలియజేయబడుతుంది ఏమని ఈ జగత్తు కూడా స్వప్నం వంటిదేనయ్యా ఏమీ తేడా లేదు అని అయితే వెంటనే చెప్పేసే నా మాట అంటే శీఘ్రం న పార్యతే వక్తం వెంటనే ఇప్పటికిప్పుడు నిరూపించేంటే కుదరదు ఎందుకని వాకుకిలా క్రమవర్తిని మాటలు ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి తప్పితే అన్ని మాటలు ఒకేసారి ఒక్కసారి పలికేయండి అంటే కుదరదు తతరపడి పడినట్టు పోతుంది కనుక వాక్కు క్రమవర్తిని గనక మాటలు ఒకదాని తర్వాత ఒకటి గనక శాస్త్రాధ్యయనం చేసి కారణసత్త ఏమిటి కార్యసత్త ఏమిటి ఈ రెంటికి ఏకత్వం అంటే ఏమిటి భిన్నత్వం అంటే ఏమిటి ఈ వస్తువులో కార్యకారణసత్తలకు ఏకత్వం ఉందా భిన్నత్వం ఉందా అనే విషయాన్ని ఆలోచింపజేయాలి ఆలోచింపచేస్తే ఇవి వస్తాయి ఇవి అర్థం ఏది చెప్పాలంటే మెల్లిగా ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి చెప్పుకుంటూ రావాలి ఉదాహరణలు చెప్పాలి మెలకు సత్యమా కలసత్యమా ఈ రెండు సమానమా కాదా అనే విషయం అప్పుడు తేలుతుంది ఈ బోధ త్వరగా పూర్తిగా మాత్రం పూర్తి కాదు ఎందుకని వాక్కిల క్రమవర్తిని మాటలు మెల్లిగా వస్తాయి ఒకదాని తర్వాత వాక్యం తర్వాత వాక్యం వస్తుంది ఒక దృష్టాంతం తర్వాత ఒక దృష్టాంతంతో క్రమంగా ఈ విషయాన్ని బోధ చేసుకుంటూ వెళ్ళాలి తప్పితే హడావిడి పడితే కాదయ్యా అయితే ఈ బోధ కోసం చెప్పేటువంటి దృష్టాంతాలలో ఉపమానానికి ఉపమేయానికి అన్ని అంశాల్లోనూ సమానత్వం ఉండాలి అని పూర్వం మీకు చెప్పాం ఇక్కడ మొదటి అధ్యాయం యొక్క ఉపమాన ఉపమేయాలు ఎలా ఉంటాయి దృష్టాంత దారిష్టాంతికాలు ఎలా ఉంటాయి మనం చెప్పేటువంటి ఈ శాస్త్రంలో ఏ రకమైనటువంటిని ప్రతిపాదన విధానాన్ని పరిపా మనం పాటించాలి ఈ విషయాలు కొన్ని నీకు చెప్పాను అక్కడేం చెప్పానంటే ఎప్పుడైనా ఉదాహరణ చెప్పినప్పుడు ఉదాహరణ ఏ జాతిలో ఉపమానం ఏ జాతిలో ఉంటుందో ఉపమేయం ఆ జాతిలో ఉండాలి ఉపమేయం దేని గురించి మనం చెప్ప చెప్పదలుచుకున్నామో అది ఉపమేయం దాని గురించి మనం ఉదాహరణగా చెప్పేది ఉపమానం ఉపమేయం ఏ జాతిగా ఉంటుందో ఉపమానం ఆ జాతిగానే ఉండాలి అని చెప్పాం పూర్వం అయితే నువ్వు ఇప్పుడు ఒక ప్రశ్న నేను అడగాలి నువ్వు ఎందుకో అడగకుండా ఊరుకున్నావు ఏమిటంటే ఏమండి మీరు జాగ్రత్త ప్రపంచము స్వప్న ప్రపంచము రెండు సమానమే రెండు ఒకదానం వంటి ఒకటివి అని చెబుతున్నారు అంటే జాగ్రత్త ప్రపంచానికి స్వప్న ప్రపంచాన్ని దృష్టాంతంగా చెబుతున్నారు ఈ చెప్పడంలో మీ ఉద్దేశం ఏమిటి ఎలాగైతే స్వప్న ప్రపంచం అసత్యమని నియంత్రణ నువ్వే అంగీకరిస్తున్నావో అలాగే ఆ సామ్యాన్ని పట్టుకుని ఆ దృష్టాంతాన్ని పట్టుకుని ఆ ఉదాహరణను పట్టుకుని ఈ జాగ్రత్త ప్రపంచం కూడా అసత్యమైన ఒప్పుకో అని నన్ను ఒప్పించాలని ప్రయత్నం చేస్తున్నారు ఈ రెంటికి పోలిక కుదిరినట్టయితే మీ మాట కొంతవరకైనా ఒప్పుకోవచ్చు కానీ ఇప్పుడు రెండు మీరు చెప్పినటువంటి రూల్ ప్రకారంగా ఒక ఉపమానానికి ఒక ఉపమేయానికి రెండుకి పోలిక పెట్టినట్టయితే ఉపమేయం ఏ జాతిలో ఉందో ఉపమానం కూడా ఆ జాతిలోనే ఉందని మీరే చెప్పారు గనక ఈ స్వప్న ఈ జాగ్రత్త ప్రపంచము రెండు ఒకే జాతి పోనా కాదా అని విచారించారు విచారిస్తే ఏం చెప్పాలి మీకు స్వప్న ప్రపంచానికి ఏ లక్షణాలు పట్టినయో జాగ్రత్త ప్రపంచానికి అవే లక్షణాలు పట్టినాయని నిరూపించారు అలా చెప్పినట్లయితే ఏమవుతుంది స్వప్న ప్రపంచానికి జాగ్రత్త ప్రపంచానికి ఏమాత్రం భేదం లేదని మీ అభిప్రాయం ఉన్నట్టు కనిపిస్తోంది నిజమేనా నువ్వు అడగాలి అడగల అడగకపోయినా చెబుతా మేము పోలికి చెబుతున్న వాడు నిజమే కానీ ఈ పోలికి చెప్పినంత మాత్రం చేత స్వప్న ప్రపంచానికి జాగ్రత్త ప్రపంచానికి ఏమాత్రం అసలు భేదమే లేదు అని మా అభిప్రాయం కాదు వాటిలో భేదాలు నేను మాకు తెలుసు ఆ భేదాలు ఏమిటో చెబుతా విను ఏమిటంటే స్వప్న ప్రపంచంలో ఏ సత్త అయితే ఉందో దాన్ని ప్రాతిభాసిక సత్తా అంటూ అంటే స్వప్నంలో వస్తువులు కనిపిస్తున్నప్పుడు ఆ కనిపించే సమయంలో మాత్రమే ఉంటాయి మిలుకు వాటి సత్తా ఒకేసారి ఎగిరిపోతుంది జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి వస్తువులకు ఏ సత్త అయితే ఉందో వాటిని వ్యావహారిక సత్తా అంటారు అంటే జాగ్రత్త ఇప్పుడు మనకు ఏ వస్తువులు అయితే కనిపిస్తున్నాయో అవి పూర్తిగా సర్వకాల సర్వావస్థల్లోనూ శాశ్వతాలు కాకపోయినప్పటికీ మనం నిద్రపోయి మళ్ళీ లేచాక మళ్ళీ అవే కనిపిస్తూ ఉంటాయి స్వప్న ప్రపంచంలో ఉండే పదార్థాలు ఆ విధంగా కనిపించవు నిన్నటి కల్లో వచ్చినటువంటి పదార్థాలకి ఇవాళ కల్లో వచ్చిన పదార్థాలకి ఏమీ పోలికే కనిపించదు ఈ రకమైనటువంటి పెద్ద భేదం ఒకటి స్వప్నానికి జాగ్రత్తకి ఉంది ఇది కాకుండా మరో విచిత్రమైనటువంటి భేదం కూడా ఉంది ఏంటంటే సర్వసామాన్యంగా మనకు వచ్చే కళ్ళన్నీ నిన్న మనకి మెలకులో ఉండగా ఏ అనుభవాలు కలిగాయో ఆ అనుభవాల యొక్క సంస్కారాల మీద ఆధారపడి వస్తూ ఉంటాయి అంటే మెలకులో ఉండగా మనం అనుభవించిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మన మనస్సులో ఒక సంస్కారంగా ఏర్పడతాయి ఆ సంస్కారంగా ఏర్పడ్డవి కాస్త కొన్ని మార్పులు పొంది కలగాపులంగా మారి కలగా వస్తూ ఉంటాయి అంతేకాని నిన్న ఒక బిల్డింగ్ చూస్తే ఆ బిల్డింగ్ సరాసరి ఇవాళ స్వప్నలోకి వస్తున్న నిన్న ఏ ఊళ్ళో ఏ బిల్డింగ్ చూసామో ఆ బిల్డింగ్ ఇవాళ ఏ పర్వతం మీదో కనిపించవచ్చు అంటే ఏమిటి మనకి జాగ్రత్త సమయంలో కలిగినటువంటి సంస్కారాలు మనస్సులో కొన్ని వికారాలను పొంది కొన్ని మార్పులను పొంది కలగాపులమయ్యి అవి కలగా మనకి వస్తూ ఉంటాయి ఆ విధంగా చూసినప్పుడు జరుగుతోంది స్వప్న ప్రపంచం మొత్తానికి ఈ జాగ్రత్త ప్రపంచమే కారణం అవుతోంది ఎందుకని జాగ్రత్త ప్రపంచ అనుభవాన్ని బట్టి కదా స్వప్న ప్రపంచం ఏర్పడుతోంది కనుక ఇక్కడ కారణమేమో జాగ్రత్త ప్రపంచము కార్యమేమో స్వప్న ప్రపంచం కారణం జాగ్రత్త కార్యం స్వప్నం ఇది ఒక సంబంధం అయితే అందరి అనుభవం అన్ని సమయాల్లోనూ ఇలాగే ఉంది అని చెప్పేందుకు వీల్లేదు దీనికి భిన్నంగా ఒక్కొక్కప్పుడు కలలోకల్ వినించేటువంటి కొన్ని దృశ్యాలు రేపు మనకి నిజ జీవితంలో మనకు కనిపిస్తూ ఉంటాయి ఒకప్పుడు కళలో కనిపించినటువంటి కొన్ని దృశ్యాలు రేపు జరగబోయేటువంటి సంఘటనలు సూచిస్తూ ఉంటాయి ఉదాహరణకి ఒకటికి రేపు తను ప్రయాణం చేస్తున్నట్టుగా దారిలో ఏదో ప్రమాదం జరిగినట్టుగా ఇవాళ కలొచ్చింది వాడేం చేశాడంటే దాన్ని లెక్క చేయకుండా ప్రయాణం చేసేసాడు దారిలో నిజంగానే యాక్సిడెంట్ అయిపోయింది ఇలా ఒకటిసారి కాదు ఒకటి కాదు రెండు సార్లు మూడు జరిగింది నాలుగు సార్లు ఏం జరిగింది వాడికి ఈ మాట కల్లో కనుక యాక్సిడెంట్ అయినట్టు కల వస్తే మర్నాడు ప్రయాణ జీవనం చేయలేడు వాడు ఏం చేస్తూ ఉంటాడు కళ్ళలో కనిపించేటువంటి సూచనలను బట్టి మర్నాడు తన కార్యక్రమాలను మార్చేసుకుంటూ ఉంటాడు ఈ అనుభవం అందరికీ ఉండబోవచ్చు కొందరికైనా ఉంటుంది ఇలాంటి అనుభవాలను బట్టి చూసినట్లయితే ఇప్పుడేం జరుగుతోంది ఇంతకేం చెప్పుకున్నాం జాగ్రత్త ప్రపంచం కారణము స్వప్నపంచమన్నా కార్యం అని చెప్పుకున్నాం ఇప్పుడు ఏం జరుగుతోంది స్వప్న ప్రపంచంలో ముందు ఒక సన్నివేశం కనిపించింది ఆ మన మన్నాడేమన్నా అది జాగ్రత్త ప్రపంచంలో అది మళ్ళీ కనిపిస్తోంది అంటే ఏమైతుందన్నమాట స్వప్నమే కారణం అయిపోయింది జాగ్రత్త కార్యం అయిపోయింది కారణం కార్యం కాస్త మళ్ళీ హోదాని కొట్టి ఉల్టా సీదా రివర్స్ అయిపోయినాయి ఇక్కడ ఏంటంటే ఇది అన్నిసార్లు జరుగుతుంది అంటే అన్నిసార్లు దొరకకపోవచ్చు అందరికీ దొరకపోవచ్చు కొందరికైనా జరుగుతుంది కదా కొన్నిసార్లు జరుగుతుంది కదా ఈ అనుభవాన్ని మనం ఎట్లా నెగ్లెక్ట్ చేస్తామో దీన్ని కూడా మన అకౌంట్లోకి తీసుకోవాలి కదా అనే ప్రశ్న వస్తుంది అయితే ఇక్కడ శ్రోతలకు ఇంకొంచెం వివరణ కూడా ఇవ్వాలి ఈ స్వప్న సూచనల గురించి వశిష్ట మహర్షి చేసినటువంటి ఈ ప్రసంగం అంతా ఉందే ఈనాటి కాలంలో ఉండేటువంటి మనకి అది కొంచెం మూఢనమ్మకంగా కనిపించవచ్చు కానీ నిజమైనటువంటి వైజ్ఞానిక దృష్టిలో చూసినట్లయితే అది మూఢనమ్మకం చెప్పేందుకు వీల్లేదు మీకు ఉదాహరణ చెప్పాలంటే ఆంగ్ల సాహిత్యంలో ఇంగ్లీష్ సాహిత్యంలో షిప్ అనేటువంటి ఒక నావెల్ గురించి మీకు చాలామందికి తెలిసే ఉంటుంది ఆ నవెల్లో ఏం చేశాడు కవికి స్వప్నంలో ఒక దర్శనం కలిగింది ఏమిటి ఒక ఓడ ప్రమాదాన్ని ఆయన చూశాడు ఎంత విపులంగా చూశాడో అంత విపులంగా వర్ణించాడు కొన్ని సంవత్సరాలైన తర్వాత నిజంగానే ఆ ఓడ ప్రమాదం జరిగింది ఆ ఓడ నెంబరు క్యాప్టెన్ పేరు ప్రయాణికుల సంఖ్య డేటు ఇవన్నీ కూడా సరిగ్గా టేల్ అయిపోయినాయి ఇలాంటి సంఘటనలు అనేకం జరిగిన తర్వాత ఏం చేశారంటే మనస్తత్వ శాస్త్రం వారు స్వప్నాల తీరు గురించి చాలా పరిశోధన చేశారు కొందరు వ్యక్తులకు తమ స్వప్నాలలో భవిష్యత్తును ధరించగల విచిత్ర శక్తి ఉంది వాళ్ళు గుర్తించారు అందరికీ లేకపోయినప్పటికీ అని దేశాల్లోనూ విచిత్రమైన మనుషులు అక్కడక్కడ తగులుతున్నారు వాళ్ళకి భవిష్యత్తు గురించి స్వప్నాల ద్వారా మొదలైనటువంటి తెలుసుకునేటువంటి ఒక విచిత్రమైన శక్తి ఉన్నట్టుగా మనకు కనిపిస్తోంది అవన్నీ కూడా డేటా తీసుకున్నారు ఈ పరిశోధనలు ఇంకా ఒక నిశ్చయమైన స్థాయికి చేరకపోయినప్పటికీ కూడా వివిధ దేశాల్లో స్వప్నాలపై అనేక విశ్వాసాలు ఉన్నాయే ఆ విశ్వాసాల నుండి కూడా వైజ్ఞానికులు అధ్యయనం చేసి విశ్లేషణ చేసినప్పుడు వాటిని కొట్టిపారేయడం అంత సులభంగా కనిపించడం లేదు అన్నారు వాళ్ళు ఎందుకని కొన్ని ఉదాహరణలు చెప్పారు వాళ్ళు ఒక వ్యక్తి తనలోని లోపాలను గుర్తించి వాటిని తొలగించుకోవాలని కనుక ప్రయత్నం చేస్తున్నట్టయితే అంతకుముందు కొద్ది రోజుల్లో వాడికి స్నానం చేస్తున్నట్టుగా నీళ్లలో ఒళ్ళంతా కడుక్కుంటున్నట్టుగా అలా కళ్ళొస్తాయిట ఇలా డేటా రికార్డ్ అయిందిట ఈ రకమైనటువంటి ప్రక్షాళన గురించినటువంటి స్వప్నం గురించి గుర్తుల గురించి యూరోప్ దేశాల్లో విశ్వాసం ఉందిట స్నానం చేస్తున్నట్టుగా కలివస్తే వాడు ఆత్మ ప్రక్షాళన చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు అలా చేసుకోమని వాడికి లోపల నుంచి అక్కడి నుంచి ఒక ఇండికేషన్స్ వస్తున్నాయి అని ఈ రకమైనటువంటి విశ్వాసం డేటా రికార్డింగ్ చేస్తే ఈ రకమైనటువంటి కళలు వచ్చినప్పుడల్లా ఈ రకమైన ఆలోచనలు ఉండటం ఇవన్నీ పరిశీలించి వాళ్ళు ఏమంటున్నారంటే ఈ కొన్ని విశ్వాసాలుగా వస్తున్నటువంటి వాటిని మనం పూర్తిగా కొట్టేసేందుకు అవకాశం లేదు ఇంకా పరిశీలన చేయాలి అని వాళ్ళు అంటున్నారు కనుక దీంట్లో మనం తీసుకోవాల్సిన అవసరం ఏంటంటే కొన్ని స్వప్నాలు జాగ్రత్త ప్రపంచంలో భవిష్యత్ కాలంలో జరగబోయే సంఘటనను సూచించగలవు అంతవరకు మాత్రం మనం తీసుకుందాం తీసుకుంటే ఒకప్పుడు జాగ్రత్త ప్రపంచానికి స్వప్నమే కారణం కావచ్చు కారణము కార్యము ఉల్టా సీదా అయిపోవచ్చు అయితే ఇప్పుడు ఏది కార్యం అని చెప్పాలి ఏది కారణం అని చెప్పాలి ఈ ప్రశ్న ఆయనే స్వయంగా లేవనెత్తాడు వశిష్ట మహర్షి లేవనెత్తే ఆయన ఏమంటున్నా అంటే ఉపమానం వీటికి రెంటికి చెప్పినప్పుడు అంటే జాగ్రత్త ప్రపంచం స్వప్న ప్రపంచం వంటిదేనయ్యా అని చెప్పినప్పుడు మా ఉద్దేశం ఏంటంటే ఈ రెండు కూడా ఈ రకమైన అన్ని అంశాల్లోనూ పూలికి చెప్పచ్చునా చెప్పకూడదు అనేది మా చర్చా విషయం కాదు రెండు అనిత్యములే అని చెప్పడం మా ఉద్దేశం అనిత్యత్వాన్ని ప్రధానంగా తీసుకుని పూలికి చెప్పాం నీ ముఖం పద్మంలాగా ఉంది అంటే పద్మానికి ఉన్నట్టే నీ ముఖానికి రేకులు అర్థం కాదు పద్మం ఎంత అందంగా మనోహరంగా ఆకర్షకంగా ఉందో ఆ సౌందర్య విషయంలో ఆరింటికి పోలిక అలాగే స్వప్నము జాగ్రత్త ఒకే రకంగా ఉన్నాయా అంటే మా ఉద్దేశం ఏమిటి ఇక్కడ పోలిక ఏమిటి అంటే రెండింటిలో వస్తువు అనిత్యములే అని చెప్పడం వరకే మా ఉద్దేశమయ్యా అంతేగాని దాన్ని మరీ సాగదీసేసి అన్ని అంశాల్లో పోలికిందా లేదా అని విచారించినట్టు అయితే దొరకవు రామా స్వప్న ప్రపంచంలో కనిపించే వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటి సత్తా కారణ సత్త కంటే భిన్నమైనది అని నీకు ఇదివరకే నిరూపించా స్వప్న ప్రపంచంలో పర్వతాలు నదులు కనిపిస్తుంటే వాటన్నిటి యొక్క కారణ వస్తువు ఏదంటే మనస్సే నిద్రపోయేవాడి మనస్సే మనస్సు యొక్క సత్త వేరు యొక్క సత్త ఆ రెండు ఆ రెండు వేరే వేరే అలా సండు సత్తలు వేరే వేరేగా ఉంటే ఏం చెప్పాము ఆ వస్తువు అసత్యం నిర్ణయం చేశాం ఏ జాగ్రత్త ప్రపంచంలోకి వచ్చేపడికి ఏమిటి ఈ ప్రపంచంలో కొన్ని వస్తువులు కనిపిస్తున్నాయి వీటికి మూల వస్తువు ఏదేని పూర్వ విచారణ చేశాం పంచభూతాలు అని చెప్పాం ఆ పంచభూతాలకు మూల వస్తువు ఏమిటి అన్నాం మనకి తెలియలేదు అన్నాం తెలియపోతే తెలియపోయిందండి ఏదో వస్తువు ఉండే ఉంటుంది కదా ఆ వస్తువు యొక్క సత్త ఒకటి కదా పంచభూతాలకు కూడా మూలభూతమైనటువంటి కారణ వస్తువు ఉందో ఆ వస్తువులో ఒక సత్త ఉంటుంది కదా ప్రపంచంలో ఇవాళ మనకు కనిపిస్తున్నటువంటి వస్తువులు ఉన్నాయి కదా ఈ వస్తువులకు ఒక సత్త ఉంది కదా ఈ రెండు సత్తలు ఒకటా వేరు అని కనుక విచారణ చేసినట్లయితే అది చాలా పెద్ద విచారణ అవుతుంది అయితే ఏమిటంటే ఆ విచారణ ఇప్పుడు తీసుకున్నట్టయితే నేను చెప్పబోయేటువంటి విషయం మరి దూరం అయిపోయి కొంచెం అన్వయం కష్టమైపోతుంది కనుక ప్రస్తుతానికి ఆ విచారణ కొంచెం పక్క పెడుతున్నా ఆ నిర్ణయం ఏమిటంటే ఈ జాగ్రత్త ప్రపంచంలో కనిపించేటువంటి వస్తువులకు కూడా కారణసత్త వేరు కార్యసత్త వేరు అంటే మనం ఇవాళ మెళకువ దశలో ఏ పర్వతాలను నక్షత్రాలను ఆకాశాన్ని నదులను సముద్రాలను చూస్తున్నామో వీటన్నిటిలో ఏ సత్త అయితే ఉందో ఈ సత్తా వీటన్నిటికీ అత్యంత మూలభూతమైనటువంటి పంచభూతాలకు కూడా మూలభూతమైనటువంటి కారణ వస్తువులు సత్తా ఈ రెండు కూడా వేరే వేరే సత్తలు తప్పితే ఒక సత్త కాదు ఈ విషయాన్ని నిరూపించే ప్రయత్నం నేను ఇప్పుడు ఆ పై ప్రకటనలో దాన్ని నిరూపిస్తాను ప్రస్తుతానికి ఉన్నా దాన్ని నువ్వు ఒప్పుకో ఏమని కారణ సత్తకు కార్యసత్తకు భేదమే తప్పితే ఏకత్వం లేదు అని జాగ్రత్త విషయంలో ఇది కనుక ఒప్పుకున్నట్టుగా ఏం తెలుస్తుంటే ఎట్లాగైతే స్వప్న విషయంలో కారణ కార్యకర్తలకు ఏకత్వం లేకపోవడం చేత స్వప్న ప్రపంచంలో కనిపించేటువంటి వస్తువులు అసత్యమైన ఒప్పుకున్నావో అలాగే జాగ్రత్త ప్రపంచంలో కనిపించేటువంటి వస్తువులకు కూడా అసత్యత్వాన్ని అంగీకరించి తీరాలి జరుగుతుంది స్వప్నానికి జాగ్రత్తకి ఏమీ తేడా లేదు అని తేల్తుంది ఆ దృష్టితోనే స్వప్నము జాగ్రత్త సమానమైనయ్యా అని చెప్పాం అంతేగాని వీటికి వాటికి సజాతీయత్వం పట్టింది లేదా దీనికి అది కారణమా దానికి ఇది కారణమానే విచారణ మనసులో పెట్టుకుని అల్లా ఏ దృష్టితో దృష్టాంతం చెబుతున్నామో ఆ దృష్టితోనే చూడాలి కొన్ని భేదాలు ఉన్నాయి ఉన్నాయి కదా స్వప్నానికి జాగ్రత్తకి ఉన్న పోలికను కనుక మనం చెప్పకబోయినట్లయితే ఈ జాగ్రత్త ప్రపంచం యొక్క అనిచ్చత్త్వాన్ని గురించి వివరించేందుకు వేరే మార్గమే లేదు వేరే విధానమే లేదు ఇంతకంటే మంచి దృష్టాంతాలు అసలేవు ఎందుకని ఈ జాగ్రత్త ప్రపంచం అసత్యమో నిరూపించాలనుకోండి ఎవడన్నా నిరూపించాలంటే ఏం చేయాలి వాడు ఈ జాగ్రత్ ప్రపంచంలో ఉండే వస్తువులనే ఉదాహరణగా తీసుకురావాలా ఈ జాగ్రత్త ప్రపంచం కంటే భిన్నంగా ఉండే వస్తువులను తీసుకురావాలా జాగ్రత్త ప్రపంచంలో ఉండే వస్తువులనే తీసుకు ఈ మొత్తం కలిపి సత్యమా అసత్యమా అని మేము చేస్తున్నామండి దీంట్లోదే దీంట్లో మళ్ళీ మీరు ఉదాహరణగా ఇచ్చేస్తున్నారేమిటి ఇది సత్యమని తేలితే కదా అని వాదిస్తారు ఈ జాగ్రత్త ప్రపంచం కంటే భిన్నంగా వేరే లోకంలోంచి వస్తువు ఉదాహరణ తీసుకురావంటే ఆ లోకం మేము చూడలేదండి పమ్మంటారు కనుక తెలియదు ఎట్లాగా అందరి అనుభవంలో ఉండి ఈ జాగ్రత్త ప్రపంచంలో సాక్షాత్తుగా భాగం కాకుండా ఉండేటువంటి ప్రపంచం స్వప్న ప్రపంచం అంచేత ఈ స్వప్న ప్రపంచాన్ని ఒక్కదాన్నే మనం దృష్టాంతంగా చెప్పాలి చెప్పితే వేరే దాన్ని దృష్టాంతంగా తీసుకురావడం వీలేదు దృష్టాంతమే మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేందుకు వీలు లేదు అందువల్ల ఈ స్వప్న ప్రపంచ ఉదాహరణ కూడా కాదని ఎవడన్నా మొండి బాధను చేస్తే అది మరీ పిడి బాధ అవుతుంది తప్పితే దానివల్ల ఏమీ ఉపయోగం ఉండదు అదేమిటండి బంగారం మద్దలోంచి ఆభరణాలు వచ్చినట్టుగా పరబ్రహ్మలోంచి జగత్తంతా వచ్చింది అని చెప్పేయూడదా ఆ దృష్టాంతం బాగుంది కదా అంటావేమో అనొచ్చు నీలాగే ఆలోచించి కొంతమంది పరిశీలకులు అలాగే అన్నారు అని వాళ్ళు ఏమన్నారంటే వేదంలో కూడా దీనికి బలం కుర్చేటువంటి వాక్యాలు ఉన్నాయండి ఎట్లాగంటే చాంద్రోగ్యోపనిషత్తులో ఏకైన మృత్పిండేన విజ్ఞాత సర్వం విజ్ఞాతక మ్యాదు అని వాక్యం ఏకేన మృత్పిండేన విజ్ఞాత ఒక మట్టి ముద్దని గనక కూర్చి మనం సరిగ్గా తెలుసుకున్నట్లయితే ఆ మట్టి ముద్దలోంచి వచ్చినటువంటి మృణమయం కూడా కుండలు ప్రమిదలు మూకుళ్ళు బాణలు అన్నీ తెలిసిపోయినట్టే ఏమని తెలిసినట్టు ఈ కుండా మట్టే ఈ మూకుడు మట్టే ఈ ముంతామట్టే ఈ బాణామట్టే అని అన్నిటి గురించి తెలుసుకున్నట్టే అయిపోతుంది అని వాఖ్యం ఉంది అంటే ఏమిటి ఒక మట్టి ముద్ద గనక తెలిసిపోతే దాంట్లోంచి వచ్చేటువంటివి కుండలు పెంకులు మొదలైనటువంటి సమస్త పదార్థాలు తెలిసినట్టే అయిపోతుంది ఇలా చెప్పడం వల్ల ఏమని మీరు చెప్పారే ఆభరణాలకి బంగారం ఎటువంటిదో ఈ ప్రపంచానికి పరబ్రహ్మ కూడా అటువంటిదే పరబ్రహ్మే ఉపాదాన కారణం అవుతుంది అని వేదం కూడా చెప్పినట్టే అయిపోయింది కదా అని వాళ్ళు అన్నారు కానీ అలా చెప్పేవాళ్ళు మరిచిపోతున్న విషయం ఒకటి ఉంది వేదంలోనే అనేక చోట్ల పరబ్రహ్మ దేనికి కారణం కాదని అది దేనికి కార్యం కూడా కాదని చాలా స్పష్టంగా చెప్పారు ఏకమేవా అని ఆ చాందోక్యంలోనే చెప్పారు అంటే ఏమిటి మట్టి ముద్దాకుండా వేరుగా ఉన్నట్టుగా రెండు వస్తువులే ఏకమేవ అద్వితీయం సజాతియ విజాతియ స్వగత భేదరహితం అని చెప్పారు అది ఒకే వస్తువు ఉంది అని చెప్పారు అలాగే స్మృతుల్లో కూడా ఆ బ్రహ్మ అవికార్యము దానికి ఏ రకమైనటువంటి వికారములు ఉండవు అని చెప్పారు అంటే మట్టి ముద్ద కుండగా వికారం పొందినట్టుగా బంగారం ముద్ద ఆభరణంగా వికారం పొందినట్టుగా పరబ్రహ్మ ఏ వికారము పొందే అవకాశం లేదు అని శృతుల్లోనూ స్మృతుల్లోనూ కూడా చెప్పారు మరి మీరు గనక ఈ జాగ్రత్త ప్రపంచం మొత్తానికి పరబ్రహ్మే ఉపాదాయన కారణమని చెప్పి బంగారం ముద్దని మట్టి ముద్దని ఉదాహరణగా చెప్పినట్లయితే ఈ శృతి వాక్యాలన్నీ బ్రహ్మదేనికి కారణమో కాదు బ్రహ్మదేనికి కార్యమో కాదు అనే రకమైన వేదవాక్యాలు ఉన్నాయి కదా అలాంటి వేదవాక్యాలు వందలగొద్దీ ఉన్నాయి కదా మరి ఆ వాక్యాలను ఏం కావాలి ఆ వాక్యాల ప్రకారమేమో బ్రహ్మ కారణం అని చెప్పడానికి వీల్లేదు ఏకైనా మృత్పుండేనా అని ఒక వాక్యం వల్ల ఏమో బ్రహ్మ అనేది ఉపాదాన కారణం అని చెప్పవచ్చు ఒకవేళ గట్టిగా పట్టుబట్టేసి మొదటి వాక్యమే ప్రమాణం అండి ఏకైనా మృత్పుండేన విజ్ఞాత సర్వంయం విజ్ఞాతం అనే వాక్యం ఉందే అది చాలా బాగుంది దాన్నే వాక్యంగా మేము తీసుకుంటాము ఈ సమస్త జాగ్రత్త ప్రపంచానికి పరబ్రహ్మ ఏమ కారణము అని గట్టిగా అంగీకరించేసాము అనుకోండి మరో చిక్కు వచ్చి పడుతుంది ఏమిటంటే బంగారం ముద్దలోంచి బంగారాభరణ వస్తాయి మట్టి ముద్దలోంచి మట్టి కొండలే వస్తాయి మట్టికొండలో మట్టి ముద్దలోంచి బంగారు ఆభరణాలు రావు బంగారం ముద్దలోంచి మట్టి పెంకులు రమ్మంటే రావు కొండ పెంకులు రమ్మంటే రావు అంతే కదండి కారణం ఎటువంటిదో కార్యం అలాగే వస్తుంది కార్యానికి కారణానికి భిన్నంగా కార్యోత్పత్తి జరగదు మీ పరబ్రహ్మో అన్నిటికీ ఉపాదాన కారణం అని చెబుతున్నారు ఆ పరబ్రహ్మ ఎటువంటిది శుద్ధ చైతన్య స్వరూపమైన పదార్థం ఒకవేళ దానికే పరిణామం ఉందనుకుందాం మట్టి ముద్దకి బంగారం ముద్దకి ఉన్నట్టుగా అలా ఉంటే ఏం జరగాలి దాంట్లో నుంచి రూపాలైనటువంటి చైతన్య పదార్థాలు రావాలి తప్పితే జడ పదార్థాలు మనకు ప్రపంచంలో అనేక రకాల జడ పదార్థాలు కనిపిస్తున్నాయి కదా కొండలు కనిపిస్తున్నాయి కదా పర్వతాలు కనిపిస్తున్నాయి కదా సముద్రాలు కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ జడ పదార్థాలే కదా ఈ జడ పదార్థాలను ఎక్కడి నుంచి వచ్చినట్టు ఈ చిక్కు తప్పించినందుకు మనకు వేరే మార్గం లేదు కనుక ఎన్ని విధాలుగా కుస్తీ పట్టినా సరే పరబ్రహ్మకు పరిణామం ఉంది చెప్పడం కుదరనే కుదరదు కనుక బంగారం ఆభరణాలు అనే దృష్టాంతంతో అన్వయం చేసి పరబ్రహ్మను కూర్చి వివరించామంటే అది మనకి సాధ్యం కాదు అయితే మరి వేదంలో మట్టి ముద్దను బంగారం ముద్దను కూడా పరబ్రహ్మకు దృష్టాంతంగా చెప్పారు కదండీ ఏకైనా మృతి వాక్యం ఏమేమి చెప్పాం కదా అంటారేమో చెప్పామయ్యా చెప్పారు ఏమో చెప్పేది ఉపమానానికి ఉపమయానికి సర్వాత్మన నూటికి నూటి పాళ్ళు ఎక్కడా సాధ్యం కాదు ఇందాక చెప్పింది కూడా అదే నేను ఏమని స్వప్నానికి జాగ్రత్తకి మేము పూలకి చెప్పిదే అంత మాత్రం చేసే స్వప్నానికి జాగ్రత్తకి ఏ రకమైన భేదం లేదు మేము గుడ్డివాళ్ళమైపోయిన అర్థం కాదు భేదాలు ఉన్నాయి ఒక ప్రధాన అంశాన్ని తీసుకుని పూలికి చెప్పామన్నాం అలాగే పరబ్రహ్మకి లోకానికి కార్యకారణ భావాన్ని చెప్పి దానికి ఏమన్నా మట్టి మట్టి ముద్ద కుండల్ని ఉదాహరణగా చెప్పినట్లయితే అక్కడేం చేయాలి నూటికి నూరు రూపాయలు అన్నీ పట్టినాయని కాదు అంత మాత్రం ఉదాహరణ చెప్పినంత మాత్రం పరబ్రహ్మకు పరిణామత్వం పట్టిందని చెప్పడం ఉద్దేశ్యం కాదు ఉదాహరణ చెప్పాలంటే ఏదో ఒక ఉదాహరణ చెప్పాలి గనక చెప్పారు సంపూర్ణమైనటువంటి నూటికి నూరు రూపాయలు పోలికి తీసుకురావడం సాధ్యం కాదు గనక బ్రహ్మకు పరిణామత్వం లేకపోయినప్పటికీ జగన్మూలత్వం అంశాన్ని తీసుకుని ఆ సామ్యాన్ని పురస్కరించుకుని వేదం ఆ దృష్టాంతాన్ని చెప్పింది కనుక ఆ దృష్టాంతానికి అర్థమేటయ్యా అంటే ఈ సమస్తమైన కుండలకి కూడా ఆ మట్టి ముద్ద ఎలాగైతే మూల అలాగే ఈ ప్రపంచంలో కనిపించేటువంటి సమస్త పదార్థాలకి కూడా ఆ పరబ్రహ్మే మూల పదార్థము అని దాని ఉద్దేశం రామా కనుక నీకు ఈ విషయాన్ని మరో ఉదాహరణ ద్వారా కూడా నీకు నిరూపిస్తాను అంటున్నాడు వశిష్ట మహర్షి ఏమిటా ఉదాహరణ అంటే ఒకడు అన్నట్ట ఒక మణి మిలమిల మెరుస్తోంది ఆ మెరుస్తున్నటువంటి మణిని చూసి ఆహా ఇది దీపంలాగా ప్రకాశిస్తోందో అన్నట్టే అనగానే పక్కన అన్నట దీని అడుగున నూనెది అన్నట్టు మణి దీపంలాగా ప్రకాశిస్తోంది అంటే ఆ చెప్పిన వాడికి ఆ మణి అడుగున దీపంలో దీపానికి నూనె ఉన్నట్టుగా అడుగున నూనె ఉందని వాడి అభిప్రాయమా కాదు వాడి అభిప్రాయం మణి దీపం ఎట్లాగైతే నిఘనిగా ప్రకాశిస్తు ఉంటుందో మెలమెలా ప్రకాశిస్తూ ఉంటుందో అలాగే ఈ మణి కూడా ప్రకాశిస్తుంది ఉద్దేశం ఉదాహరణ చెప్పినప్పుడు ఉదాహరణ చెప్పిన ఉద్దేశంలో వాడి మనస్సులో ఏ రకమైనటువంటి అంశం సమానాంశగా ఉందో దాన్ని తీసుకోవాలి కానీ దాని వక్రభాష్యాలు చేస్తే ఆ చర్చ ఎప్పటికి తెలదు అలాగే పరబ్రహ్మకు సువర్ణానికి పోలికి చెప్పినంత మాత్రాన పరబ్రహ్మకు మృత్పిండానికి అంటే మట్టి ముద్దకు సామ్యం చెప్పినంత మాత్రాన పరబ్రహ్మకు పరిణామత్వం ఉందని వేదం యొక్క అభిప్రాయం అండి అని పట్టుపట్టకూడదు అలాంటి పట్టుదల పట్టి మాట్లాడే వాళ్ళని వశిష్ట అంటే అపవిత్రైర్ వికల్పితై పాపిష్ఠి ఊహలు అన్నాడు అపవిత్రై వికల్పితై వికల్పం అంటే ఊహలు అవి అపవిత్రమైనవి పాపిష్ఠివి అంటే సరిగా ఈ సత్యం ఎటుందో అన్వేషించాలే దృష్టి లేకుండా ఒక సిద్ధాంతాన్ని మనసులో పెట్టుకుని దాన్ని సమర్థించడం కోసం పట్టుపట్టి మాట్లాడే మాట్లాడమాటది వాటిని అపవిత్రయ వికల్పితని అడచ అట్ట చేయకూడదు ఒక ఉదాహరణ చెబితే చెప్పినవాడు ఏ అంశం మనసులో పెట్టుకుని ఉదాహరణ చెప్పాడో ఆ ఉదాహరణ తీసుకోవాలి అయితే కొన్ని వేద పరబ్రహ్మను బంగారంతో పోల్చి చెప్పారు మరికొన్ని వేదవాక్యాలలో అది దేనికి కారణము కాదు కార్యము కాదు ఇలాగ కొన్ని వాక్యాలున్నాయి అలాగే కొన్ని వాక్యాలున్నాయి వీటిల్లో ఏ వాక్యాన్ని ప్రమాణంగా తీసుకోవాలి ఈ ప్రశ్న వస్తుంది ఇక్కడే పరబ్రహ్మానుభవేత్త సహాయం మనకి కావాలయ్యా అంటున్నాడు వశిష్ఠమహర్షి ఇక్కడ వశిష్ఠమహర్షి చాలా అందమైన శ్లోకంలో చెప్పాడు అస్మాకమస్తి మతిరంగతర్వ శాస్త్రైక వాక్యకరణం ఫలితం యతోయ ప్రాతీతిక అర్థమపశాస్త్రనిజాంగ పుష్టాత్ సంవేదనాదితరస్తి తమాణం సంవేదనాదితరస్తి తత ప్రమాణం అన్నాడు ఎవడంటే అస్మాకమస్తిపతి హే అంగ రామ నాయన మాకు ఒక జ్ఞానం ఉంది ఏమిటా జ్ఞానం తయేతి ఏతి సర్వశాస్త్ర ఏక వాక్యకరణం ఫలితం మాకున్న జ్ఞానానికి ఫలితం ఏమిటంటే సమస్త వేదవాక్యాలకు ఏకీకరణం వాటన్నింటినీ సమన్వయం చేసి ఏకార్థ సాధనం ఇది మా ఫలితం ప్రాతీతికార్థం ఉందే అది అపశాస్త్రం అంటే అది వినంగానే ఏదో ఒక అర్థం వెంటనే మనస్సు తోసంగానే ఇదే దాని సిద్ధాంతం అని చెప్పేటువంటి మాటలున్నాయే అది అపసిద్ధాంతం మాది అట్లాంటిది కాదు సమస్త వాక్యాలకు కూడా ఏకవాక్యతను కల్పించడం అనేది మా యొక్క జ్ఞానం వేదవాక్యాల్లో ఏదీ అప్రమాణం కాదు ఒకటి ప్రధానమని మరొకటి అప్రధానమని ఇలా విభాగం చేసేందుకు కూడా వీల్లేదు వాటన్నిటికీ గడిపి ఒక ఏకవాక్యత ఉంటుంది ఏకవాక్యత అంటే ఏమిటి అంటే పరస్పర విరుద్ధంగా కనిపించేటువంటి వాక్యాలకు వెనకాల ఒక తాత్పర్యం ఉంటుంది తాత్పర్యం అంటే ఏమిటి ఆ వాక్యాలు పలికేవాడి హృదయంలో ఉన్న భావం పేరే తాత్పర్యం పరస్పరమైన విరుద్ధమైనటువంటి వాక్యాలు ఒకే వక్త మాట్లాడుతూ ఉంటాడు ఆ వక్త బుద్ధిహీనుడు కాదు మనకి శత్రువు కాదు అయినప్పటికీ ఒకప్పుడు వాడు పరస్పర విరుద్ధమైన వాక్యాలు మన యొక్క హితం కోసమే పలుకుతూ ఉంటాడు అలా పలికేటప్పుడు వాడి హృదయంలో ఒక భావం ఉంటుంది ఆ భావం పేరే తాత్పర్యం దీనికి ఒక ఉదాహరణ ఏమో అంటున్నాడు వశిష్ట మహర్షి ఏమిటంటే పిల్లాడికి పరీక్షల దగ్గరికి వస్తున్నాయి ఆ పిల్లవాడు శ్రద్ధగా చదువుకోవట్లేదు ఆ తండ్రి గారు ఏం చేశాడో ఒకరోజు చూసి చూసి ఒరే నీకు చదువు మీద కనుక శ్రద్ధ ఉంటే నీకు నిద్రట్లా పడుతుందిరా అని గట్టిగా నిక్కదీశాడు ఎందుకంటే పరీక్షల దగ్గరికి వచ్చేస్తున్నాయి కదండి అందుకోసం ఎప్పుడైతే గట్టిగా తండ్రి గారట్ట గట్టిగా గద్దించాడో ఆ కుర్రాడు కొంచెం భయం వేసింది బుద్ధి కూడా వచ్చింది ఇక రాత్రిలా నిద్రపోకుండా నైట్అట్స్ ఈ రాత్రి నిద్రపోవట్లా ఒకటే చదువు అతి వెర్రి తండ్రి పరిస్థితి చూసాడు మళ్ళీ కొడుకుని పిలిచి రే నీకు బుద్ధిందా చదువుకోమన్నాం కదా తెల్లవాళ్ళు నిద్రమానే చదివేస్తే బొరకెక్కుతుందా ఎవరికైనా అంటే బొండిగా చదువుతారా అని మళ్ళీ కేకలేసాడు దానికి తిట్లేదు దీనికి తిట్టలేదు నిద్రపోతుంటే శ్రద్ధ లేదంటాడు నిద్ర మానేస్తే అతివెర్రి అంటాడు ఈ తండ్రికి ఏమైనా బుర్ర ఉన్నట్టర్రలేదా తండ్రికి బుర్ర లేదంటే ఆయన చెప్పిన వాక్యాల్లో ఏదీ ప్రమాణాలు కావు ఆయన యొక్క వాక్యాలను వేటిని వేటిని పట్టించుకోక అలా చెప్పాల్సి వస్తుంది కానీ అనుభవం గల వాడేవాడు కూడా ఆ తండ్రికి బుర్ర లేదు అండు మరి బుర్ర ఉంటే మొదటి వాక్యంలో నిద్ర మానవని రెండో వాక్యంలో నిద్రపోతున్నావని ఎందుకుని ఇట్లా పరస్పరంగా తిడుదెడతాడు పరస్పర వాక్యాలు ఇట్లా ఎందుకు మాట్లాడతాడు అంటే ఆ తండ్రి యొక్క హృదయంలో ఒక తాత్పర్యం ఉంది ఏమిటి ఆ తాత్పర్యం ఆరోగ్యం చెడిపోకుండా చూసుకుంటూ వీలైనంత తక్కువగా నిద్రపోతూ వీలైనంత ఎక్కువగా చదువుకుంటూ ఉండాలి అని ఆ తండ్రి హృదయంలో ఉన్న భావం అదే తండ్రి హృదయంలో ఉన్న తాత్పర్యం అదే ఆ వాక్యాలన్నిటికీ కలిపి తాత్పర్యం పరస్పర విరుద్ధంగా ఉన్నటువంటి ఆ రెండు వాక్యాలు ఏమిటి ఏమి రెండు వాక్యాలు నిద్రపోతున్నావు నీకు బుద్ధిందా లేదా అనేది నిద్ర ఎట్లా పడుతుంది అని ఒక వాక్యం బుత్తిగా నిద్ర మానేస్తే నీకు అసలు ఆరోగ్యం బాగుంటుంది ఎట్లా చదువుతుంది బుర్రగటా ఎక్కుతుంది వాక్యం రెండు పరస్పర విరుద్ధ వాక్యాలు ఈ రెండు విరుద్ధ వాక్యాలని గనక సానుభూతితో సమన్వయించి చూస్తే ఆ తండ్రి హృదయంలో ఉన్నటువంటి తాత్పర్యం ఏమిటో మనకు అర్థమవుతుంది ఏమిటా తాత్పర్యం ఆరోగ్యం చూసుకుంటూ వీరంత తక్కువగా నిద్రపోతూ వీలెంత ఎక్కువగా చదువుకోవాల్సింది అనేది ఆ తండ్రి యొక్క తాత్పర్యం ఈ మాట కుర్రవాడికి త్వరగా అర్థం కాలేదు ఎందుకు కాలేదు ఎందుకు కాలేదంటే వాడికి అనుభవం లేదు అనుభవం లేదు వల్ల వాడికి అర్థం కాలే అనుభవం గల వాళ్ళకి ఈ తాత్పర్యం వెంటనే తెలుస్తుంది వాడు కుర్రాడేళి తన తల్లి దగ్గర పోలి మొరబెట్టాడు తన నాన్నట్ట మాట్లాడుతున్నాడు ఆ తల్లికి వెంటనే అర్థమైపోయింది నాన్నగారి అభిప్రాయం ఇది రాని చెప్పేసింది అంటే అనమాట అనుభవం వలన వాళ్ళకి హృదయంలో ఉండే తాత్పర్యం తెలుస్తుంది పైకి విరుద్ధంగా కనిపించేటువంటి వాక్యాలకు సమన్వయాన్ని చూపించేటువంటి తాత్పర్యం పేరే ఏకవాక్యత ఎందుకంటే ఏకవాక్యత ఏకవాక్యత అంటున్నామే ఏకవాక్యత అంటే ఇంకా గొప్ప విషయం కాదు పరస్పర విరుద్ధంగా పైకి కనిపిస్తున్నటువంటి వేదవాక్యాలు ఏవైతే ఉన్నాయో ఆ వేదవాక్యాలన్నిటికీ కలిపి వేదమాత హృదయంలో ఏ భావమైతే ఉన్నదో ఆ తాత్పర్యం పేరే ఏకవాక్యత వేదవాక్యాలలోగల వాక్యాలకు కూడా ఈ రకమైనటువంటి ఏకవాక్యతను సాధించాలి చెప్పితే ఎక్కడికెక్కడ ఏ వాక్యాన్ని ఆ వాక్యాన్ని తీసుకుని అర్థం చెప్పకూడదు రామా అన్నీ పరిశీలించి చూడాలి చెప్పే కదా అనుభవం ఉన్న వాళ్ళకి ఏకవాక్యం త్వరగా పట్టుబడుతుంది అనుభవం లేకుండా కేవలం తర్కం మీద ఆధారపడ్డ వాళ్ళు ఉన్నారే వాళ్ళు మనస్సులో ముందరే ఒక సిద్ధాంతం చేసుకుంటారు ఆ సిద్ధాంతాన్ని వాళ్ళు దేన్ని తయారు చేసుకుంటారు అంటే వాళ్ళకి ఒక రుచి ఉంటుంది ఒక అభిరుచి ఉంటుంది ఆ అభిరుచిని బట్టి ఒక సిద్ధాంతం ఏర్పాటు ఆ సిద్ధాంతానికి అనుకూలంగా వాక్యాలు ఎక్కడ దొరుకుతాయని వెతుకుతారు అలాంటి వాక్యాలు దొరికి దొరకంగానే ఇవి ప్రధాన వాక్యాలు అనేస్తారు అయితే వాళ్ళు ఏ గ్రంథాన్ని ప్రమాణంగా తీసుకున్నారో ఆ గ్రంథంలోనే దానికి వ్యతిరేకంగా కూడా కొన్ని వాక్యాలు దొరుకుతాయి అలాంటి వాక్యాలను అప్రధాన వాక్యాలు అనేస్తారు వాళ్ళు ఏం చేస్తారు తమ చెప్పినటువంటి ప్రధాన వాక్యాలని మెయిన్ వాక్యాలుగా తీసేసుకుని తమకు వ్యతిరేకంగా ఉండేటువంటి వాక్యాలను అప్రధాన వాక్యాలుగా తీసుకుని సమన్వయం చేస్తూ పూర్వం కపిలుడు కణాదుడు మళ్ళీ శాస్త్రకారులంతా కూడా ఈ పద్ధతిని అనుసరించి వేరు వేరు సిద్ధాంతాలను మతాలను స్థాపించారు రామా మాపోటి వాళ్ళు మాత్రం అలా ఏ సిద్ధాంతాలను స్థాపించలేదు మాకు తర్కంతో తర్కం అంటే ఏంటి ఊహ మా ఊహతో ఏమీ పని మాకు మా ఊహలతో మేము ముందుగా కల్పించుకున్న సిద్ధాంతం అంటూ ఏది లేదు మాకు పెద్దల యొక్క ఆధారం పెద్దల యొక్క ఆధారంగా ఏం చేస్తామంటే మేము విభిన్న రీతులుగా కనిపిస్తున్నటువంటి వేదవాక్యాలకు తాత్పర్యం ఏమిటా అని ఆలోచన చేస్తాం అంటే తాత్పర్యం అంటే ఏమిటి ఏకవాక్యత ఏకవాక్యత ఏమిటా అని మేము అన్వేషణ చేస్తాం అన్వేషణ చేస్తే ఏం చేస్తుంది ఆ ఏకవాక్యత తాత్పర్యం మాకు గ్రహింపుకు వస్తుంది మేము సాధన చేస్తాం సాధన చేసి మా స్వానుభవంతో ఈ తాత్పర్యం సత్యమైనదే అని మాకు మేము రుజువు చేసుకుంటాం రామా ఆ విధంగా రుజువు చేసుకుని నేను నీతో మాట్లాడుతున్నా అంతేగాని మాది తర్కవాదం కాదు మా వాదం ఉందే యుక్తుల మీద ఊహల మీద ముందరగా చేస్తున్నటువంటి అభిరుచుల మీద ఆధారపడేటువంటి వాదం కాదు జై గురుదత్త